పోయిన ఏ క్రిస్తు నామంలో ఈ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రైజ్ లాట్ అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు ప్రార్థన చేసుకుందాము ప్రార్థన పరిషత్డా మీకే వేది వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలని స్క్రచ గొప్పదివా పప్పుల భారం మూసేది అయమడు నేనైనా శతండ్రి పాప్లనైనా నీచుల నేను ప్రవేశ మా పాపాలన్నింటిని ప్రభా రక్తంతా కడిగినైనా మమ్మల్ని పరిశుద్ధులుగా పైతులుగా పరిచయం అని అడుగుతున్నాను ప్రభా ఇక్కడ వచ్చినప్పుడు ఈ గ్రూప్ జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా ఇంకెవరైతే జాయిన్ జాయిన్ కాలారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ఈ గ్రూప్ జాయిన్ అవ్వడాకు వాళ్ళకి సహాయాన్ని అనుగ్రీ వాళ్ళ ముగించుకొని తొందరగా నీ వచ్చి నేను ఆరోధించుకునే భాగ్యాన్ని వాళ్ళకి అనుగ్రహించినా ఏ సమస్యలతో ఏ బిడ్డ పోరాడుతున్నాయి ప్రభా వాళ్ళకున్న కర్లు వాళ్ళకున్న బాధలను తీర్చేయమని అడుగుతున్నాను ప్రభా ఆను ప్రభావిత ఇచ్చిన విజయ్ బాబుని కూడా ప్రభా మీ శిలో చట్న మరుగుపరిచమని అడుగుతున్నాను ప్రభా ఇంకా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ జ్ఞానాన్ని నీ తెలివిని వాళ్ళకు అనుగ్రహించమని ప్రార్థనాలకి ఇచ్చమని యేసు క్రిస్తునని అమ్మలా అడివేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ శాంతం శిషద్ మీరు పాట పాడండి నేను తో నీ ఉండగా నేను అలసిపోలేనయ్యా అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు ఏసునాతో నీవుండగా నేను అలసి పోలేనయ్యా ఎసునాతో నీవుండగా నేను వాళ్ళసి పోలేనయ్యా సమాధాన కార్తవు నీవే నయ్యా సర్వశక్తుడావు నీవే నయ్యా సమాధాన కార్తవు నీవే నయా సర్వశక్తుడావు నీవేనయ్యాసునాతో నీవుండగా నేను అలసి పోలేనయ్యా ఏసునాతో నీవుండగా నేను అలసి పోలేనయ్యా అద్భుత దేవుడవు నీవేనయా ఆదరణ ఆలోచన కార్తవు నీవే నయ్యా అర్భుత దేవుడవు నీవేనయా నా ఆలోచన కార్తవు నీవే నయ్యా ఎసునాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా ఎసునాతో నీవుండగా నేను అల్లసి పోలేనయ్యా తల్లియో తండ్రి నీవే నయ్యా ఆదరణ కార్తవు నీవే నయ్యా తల్లియో తండ్రి నీవే నయ్యా ఆదరణ కార్తవు నీవే నయ్యా ఎసునాతో నీవుండగా నేను అలసి పోలేనయ్యా సునాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా నా సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా ఎసునాతో నీవుండగా నేను అల్లసి పోలేనయ్యా ఎసునాతో నీవుండగా నేను అల్లసి పోలేనయ్యా చీకటిని తొలగించు వెలుగునీవే రక్షించు దేవుడవు నీవేనయ్యా చీకటిని తొలగించు వెలుగునీవే రక్షించే దేవుడవు నీవేనయ్యా ఎసునాతో నీవుండగా నేను అలసి పోలేనయ్యా ఎసునాతో నీవుండగా నేను అలసి పోలేనయ్యా అంతా నీవే చూసుకుంటావు అంత నీవే చూసుకుంటావు అంత నీవే చూసుకుంటావు అంత నీవే చూసుకుంటావు ఎసునాతో నీవుండగా నేను అల్లసి పోలేనయా ఎసునాతో నీవుండగా నేను అల్లసి పోలేనయా అల్లి బ్రదర్ ప్రైస్ ఎలా థ్యాంక్ యూ సిస్టర్ మరి ఒకసారి అందరికీ ప్రైజ్లాడ్ మన మధ్యలో విజయబాబు వాక్యం అందిస్తారు ప్రైజ్లాడ్ సిస్టర్ యూ ప్రభు నామానికి వచ్చిన తెలియజేసుకుంటున్నాను లూకాసు వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినాము లూకాసు వార్త ఐదవ అధ్యాయము పదకొండో వచ్చినము వారు ధోనలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి ప్రభు సహాయం కొసము ప్రార్థిస్తాం పరిశుద్ధగా ప్రభా ప్రేమ కృపగల దేవా ఈసీ బంగారు పాదాల కృందనాలైన స్తోత్రాలు స్థుతం చెల్లిస్తుంటున్నా సజీవుడా జీవం గల తండ్రి మరణం సమస్తము సాధ్యం గలదేవా తండ్రి ప్రభా సార్వభౌముడవుతాడు అది నీ వంటి వారు ఒకరిని లేరు ప్రభ మా చాలిన దేవుడవుతండ్రి అల్పుడను అయోగ్యుడను వంటి వాడను ప్రభా ఆయన పిరికివాడను దీనికి పనికిరాని వాడను ప్రభా అయ్యా నీ యొక్క కృపను కనికరమును కోరుకుంటున్నాను సహాయం చేయమని వేడుకొని చుట్టన్నాను తండ్రి ప్రభా నివ చాటున మరుగుపరచండి ప్రభా మాతో అందరితో మీరు మాట్లాడవలసిందిగా వేడుకొని తండ్రి ప్రభా ఈ రాత్రికాల సమయమున ని పాదాలు పట్టుకుంటున్నాడు ప్రభా నీ కృప కనికరములని నీ సమాధానమును అయ్యా అన్నిటికన్నా ముఖ్యంగా నీ సన్నిధిని మాతో కూడా ఉంచండి ప్రభా గొప్ప కార్యాల తన్నింపమని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమె లూకాసు వార్త ఐదో అధ్యాయము మరి పిలుపు దాంతో పాటు ప్రభు ఇచ్చే పరిచర్య రెండు మరి ఈ యొక్క అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటాయి ఐదో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలు లూకాసు వార్త ఐదో అధ్యాయము ఒకటి నుండి యేసు ప్రభు మరి ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన యొక్క పిలుపును ఏర్పాటును ఈ పదకొండు వచనాలలో మనం చూడగలుగుతాం అలాగే ఆయన చూపించే పరిచర్యను కూడా మరి పరిచర్య ఎవరిది అనంటే అది ప్రభుదే పరిచర్య మనుషులు ఎవరంటే ప్రభు వారే మనుషులు అని ఒక జరిగిన సంఘటన ఒక నెల రోజుల క్రితం నాకు జరిగిన సంఘటన మీకు పంచుకోవాలనుకుంటున్నాను మీతో ఒక మా ఇంటి పైన ఉన్నటువంటి ఒక బాబుని స్కూల్లో పికప్ డ్రాప్ చేయడానికి ఆటో వ్యక్తి వస్తూ ఉంటాడనమాట వస్తే ఆయన కూడా క్రైస్తవుడే అయితే నాకు ప్రైజ్లాడన్నా మిమ్మల్ని గుర్తుపడతాను ఆనాన్ని ఒకరము పరిచయం చేసుకున్నాం అయితే ఆ బాబు పైన బాబు రావడం కొద్దిగా లేట్ అయింది లేట్ అయితే కొంతసేపు మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతున్నప్పుడు ఆటో వ్యక్తి పెద్దైనానే ఒక యాభై ఏండ్లు అలాగుంటాయి ఆయన చెప్తా ఉన్నాడు ఇదో నాకు పరిచర్య ఉంది కానీ ఇది కూడా చేసుకుంటా ఉంటాను ఆటో డ్రైవింగ్ కూడా చేస్తాను పికప్ డ్రాప్లు చేస్తాను స్కూల్ పిల్లల్ని అని చాలా మంచిది బ్రదర్ మంచిగా కష్టపడుతున్నారు దేవుని పరిచర్య కూడా చేస్తా ఉన్నారు అయితే మాటల మాటల్లో ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే నేను స్థలం తీసుకున్నాను కొద్దిగా పునాదులు వేసాను కానీ ఇంకా కట్టవలసి ఉన్నది ఎవరన్నా స్పాన్సర్లు ఉంటే చెప్పండి బ్రదర్ కొంచెం సపోర్ట్ చేస్తే కట్టేస్తాను ఆయన అన్నప్పుడు నేను తడవు చేయకుండా మరి ఆయనతో సున్నితంగానే ప్రేమతోనే కొన్ని విషయాలు చెప్పాను నా పరిచర్య ఒకవేళ దేవుడు పిలుస్తున్నాడంటే దేవుడే సమస్తం చేస్తాడు ఒకవేళ పరిచర్య నీది అనుకుంటే మనం మనుషుల వైపు చూస్తాం అదే ప్రభుది అనుకుంటే ప్రభువే కార్యాలు చేస్తాడు ఎందుకంటే సోదరులు భక్త గారు మరి తన సేవా జీవితంలో ఆయన పరిచర్యలో ఒక్కనాడు కూడా డబ్బు విషయం కాని డబ్బులు అడిగింది కానీ లేదు కేవలం మోకరించాడు ఒకరోజు వాళ్ళ భార్య వచ్చింది ఇంత పెద్ద హిబ్రోను సంఘాన్ని కట్టావు హైదరాబాదు ప్రపంచ దేశాలలో సంఘాలు ఉన్నాయి నాకు ఒక భార్యగా నాకు రావాల్సిన ఆస్తి నాది నాకు ఇచ్చేసేయన్నాడు ఆయన లోపలికి తీసుకెళ్లి నా ఆస్తి ఈ బైబిలే అని అది ఇచ్చాడు రెండోది ఆయన మోకరించిన గదిని చూపించాడు ఆ గదిలో ఏముందనంటే తాపేసింది సాపకి హోల్స్ పడి రెండు హోల్స్ పడి అక్కడ ఉన్న ఆ రాళ్ళు కూడా హోల్స్ ఒక గుంతలాగా అయిపోయాయి ఆ గుంతని చూపించాడు ఇదే నా ఆస్తి ఇక్కడ నేను మోకరిస్తేనే నాకు సమస్తం జరుగుతా ఉంటది సమస్త కట్టడాలు కానీ సంఘాలు కానీ విశ్వాసులు కానీ డబ్బు కానీ సమకూర్చబడేది కేవలము ఈయన పాదాల దగ్గర ఈ మోకరించి ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే అని చాలా మంది పరిచర్యా అంటే ఏమనుకుంటారంటే నేను అప్పు చేసి ఈ సంఘాన్ని కట్టాలి అది దేవుని చిత్తమా వాళ్ళకి తెలియాలి ఇతరులను అప్పులు అడిగి లేదా లోన్లు పెట్టి భయంకరంగా కట్టి ఆ అప్పులలో మునిగిపోయి ఆ టెన్షన్లకు బీపీలు షుగర్లు ఆ కిడ్నీ ఫెయిల్ హార్ట్ ఫెయిలు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెచ్చుకుంటా ఉంటారు మరి దేవుని చిత్తం అలాగే ఉంటుందా ఒకసారి ఆలోచించాలి ఒకవేళ దేవుని చిత్తమైతే దేవుడే కట్టిస్తాడు అన్న విశ్వాసం మనలో ఉండాలి దేవుని చిత్తమే అయితే నడిపించేవాడు ఆయనే కరత కొనసాగించేవాడు సమస్తం ఆయనే అయ్యున్నాడు కాబట్టి మనకు పిలుపు మరి దాని పరిచర్యని ఈ లేఖన భాగాలలో మనము స్పష్టంగా క్లుప్తంగా కొన్ని విషయాలు మనము ఈ రాత్రి గమనిస్తాం ముందుగా ఐదో అధ్యాయం ఒకటి నుంచి జన దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణలను చూశాను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగు చుండిరి ఇక్కడ చూసినట్లయితే యేసు క్రీస్తు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వినేవాళ్ళు ఆయన మీద పడుతా ఉన్నారు అక్కడ గమనిస్తా ఆయన మీద పడిపోయేంతగా అంటే జనాలు చాలా ఎక్కువ మంది వస్తా ఉన్నారు ప్లేస్ లేదు ఒక ఆ స్థలము లేదు ఆయన మీద పడిపోతా ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక ఆలోచన వచ్చింది సరస్సు తీరమునున్న రెండు దోనెలను చూశను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు అడుగుచుండిరి ఆ జాలర్లు ఎవరు అనంటే ఇక్కడ చూస్తాము మూడో వచనంలో ఆయన ఆ దోణలలో సీమోనుదైన ఒక దోన ఎక్కి చూడండి సీమోను పేతురు గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది సీమోను పేతురుదైనా ఒక దోణెను ఎక్కి ఆ దోనెలు రెండు దోణులు ఉన్నాయి కానీ దేవుడు రెండు దోనెలని ఎన్నుకోలేదు అక్కడ పిలుపు విషయంలో మనం గ్రహించాలి ఇంకోటి ఏంటంటే ఆ దోనెలలో సీమోనదైన ఒక దోన ఎక్కి ఇది బాగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఎవరెవరు ఉన్నారంటే సహోదరులు యాకోబు యోహన్ కూడా ఉన్నారు అక్కడ అయితే యేసుక్రీస్తు ప్రభు అక్కడ సీమోనదైన ఒక దోన ఎక్కి ఎక్కి దరి నుండి కొంచెం ఉత్రోయమని అతనిని అడిగి కూర్చోండి చూడండి ఏసుక్రీస్తు ప్రభు మనలోకి రావాలనంటే అడిగి ఆయన చూడండి ఆయన మానవుల ఏడల ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన శిష్యుల పాదములను కడిగేంతగా తగ్గించుకున్నాడు ఆయన సిలువల ప్రాణము పెట్టేంతగా విధేయత చూపిన తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా ఒక తగ్గింపు స్వభావాన్ని కనపరుస్తా ఉన్నాడు అయితే ఈ సీమోనుదైన దోణిని ఆయన అడిగి ఎక్కి కూర్చున్నాడు అనమాట అయితే ఆయన తంటున్నాడు కొంచము త్రోయమని అది ఎక్కడండి అని అంటే సరస్సులో ఒక సముద్రం కావచ్చు ఒక నీరు కావచ్చు నీటికి సాదృశ్యం ఏంటంటే వాక్యము నీరు అనగానే మనకు గుర్తు రావాల్సింది వాక్యం గుర్తు రావాలి అయితే కొంచెము కొంచెము త్రోయం అని అడిగి కూర్చుండి దోణిల నుండి జన సమూహములకు ఆయన మీద పడతా ఉన్నారు అనేసి ఆ జన సమూహములకు బోధించాలనంటే ఆ యొక్క దోణ దోణ అంటే చిన్నపాటి పడవ చిన్నది ఒక ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు కూర్చునేమంటూ ఒక తెప్ప పడవ ఒక చిన్న దోణ ఆ దోణలో యేసుక్రీస్తు ప్రభు కూర్చొని వారు బోధిస్తా ఉన్నారు కొంచెమే త్రోయం అని కొంచెము చెప్పి అడిగి కూర్చుండి దోణల నుండి జన బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోనెను లోతులోకి నడిపించుము చూడండి ఆయన బోధించుట చాలించిన తర్వాత అంట నువ్వు లోతునకు నడిపించు మనం ఇందాక చెప్పబడిన మాట ఏంటంటే నీరు అంటే వాక్యము ఆ వాక్యములో నేనేమంటున్నాడంటే లోతునకు నడిపించు బోధించుట చాలించిన తర్వాత నీవు దోనను అంటే ఈయన ఎక్కడ కూర్చున్నాడు అనంటే దోనే ఒక దోనే అంటే ఏంటి మన హృదయమే ఆయన అడిగి కూర్చున్నాడు హృదయంలో కూర్చున్నాడు బోధిస్తా ఉన్నాడు అక్కడ అనేక కార్యాలు జరుగుతా ఉన్నాయి వినేవారు చాలా మంది ఉన్నారు అక్కడ జరిగి ఆ క్రమంలో ఆయన ఏమంటున్నాడంటే బోధించుట చాలించిన తర్వాత నీవు దోనెను లోతునకు నడిపించి నడిపించి ఏం చేయాలనంటే అక్కడ చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని శ్రీమోనితో చెప్పగా ఎప్పుడు వేయాలనంట వాళ్ళు లోతునకు నడిపించాలి మనం కూడా వాక్యములో లోతునకు ఎప్పుడైతే వెళ్తామో దేవుడు మనల్ని వాడుకునే వాడై ఉంటాడు వాళ్ళు అక్కడ సమాధానం ఇస్తా ఉన్నారు సీమోను ఐదో వచనంలో ఏలినవాడ రాత్రంతయ్యూ మేము ప్రయాస పడితే కానీ దొరకలేదు చూడండి ఇక్కడ చెప్తా ఉన్నాడు సీమోను పేతురు ఏలినవాడా అంటే నాయకుడా రాత్రంతా మేము ప్రయాసపడితిమి చూడు శ్రమ పడిమి కానీ మాకేమో దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని చూడండి ఇక్కడ ఏమంటున్నాడు నీ మాట చొప్పున రాత్రంతా మేము కష్టపడ్డాం చాలా మంది చాలా మంది వారి పరిచర్యలు వారి పిలుపుని నిశ్చయం చేసుకునక వాళ్ళు కూడా కష్టపడతా ఉంటారు వాళ్ళు కూడా ప్రయాస పడతా ఉంటారు ఏ రీతి ఒకరికి పని దేవుడు అప్పగిస్తే ఇంకొక పనిలో కూడా చేయి పెట్టే వాళ్ళుగా ఉంటారు అది ప్రభు చెప్పలేదు వాళ్ళకి ఎగ్జాంపుల్ గా మనకు అర్థమయ్యే విధంగా చెప్తాను దేవుడు నా విజయ్ నువ్వు వెళ్ళి నీ బైక్ తీసి అక్కడ పక్కన పెట్టు అని అంటే నేను చేయాల్సిన పని ఏంటి నా బైక్ తీసి పక్కకు పెట్టాలి అడ్డంగా ఉంది దాన్ని పక్కకు పెట్టాలి కానీ అక్కడ పక్కన ఇంకో కార్ కూడా ఉంది ఆ కార్ని కూడా నేను తీసి పక్కన పెట్టాను అనుకో అది నా పని కాదు దేవుడు నాకు చెప్పిన పని ఏంటి బైక్ వరకు చెప్పాడు ఆ బైక్ తీసి పక్కన పెట్టు అదొకటే మన పని కానీ నేడున్న పరిచర్య విఫలం కావడానికి లేదా వాళ్ళ పిలుపుని కోల్పోవడానికి ప్రత్యేకించి గొప్ప కారణం లేకపోవచ్చు కానీ చెప్పబడని పనులు కూడా చేయడమే నీకు ఏదైతే ప్రభు ఆజ్ఞాపిస్తాడో అది దైవజనుడి ద్వారా ఆజ్ఞాపించొచ్చు నీకు ప్రేరణ కలిగి నువ్వు జరిగించొచ్చు కానీ తమ సొంత ఊహను బట్టి ఉద్రేకతను బట్టి సొంత ఆలోచనలను బట్టి సొంత చిత్తాన్ని బట్టి ఆ యొక్క పనులు ఎప్పుడైతే జరుగుతాయో వాటి ద్వారా దేవునికి ఏ మహిమ మనం తీసుకొని రాలేము భక్త సింగ్ గారి జీవితంలో నాకు ఈ మాటలు చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది ఆయన ఒకన రోజు కరపత్రాలన్నీ పంచాడంట ఉన్న డబ్బులన్నీ సమకూర్చి చివరికి చూస్తే తినడానికి ఆహారం లేదంట ప్రభుత్వం మాట్లాడుతున్నాడంట అయ్యా నీ పరిచర్య చేశాను నాకు ఆకలి అవుతుంది ఆహారం కావాలి అని అప్పుడు ప్రభు అన్నాడంటే నేను చెప్పానా ఇక్కడ పంచమని నేను చెప్పానా ఇక్కడ ఈ పని చేయమని చెప్పానా నేను చెప్పంది నువ్వు చేశావు కాబట్టి చూడండి మనం కూడా గ్రహించాలి దేవుడు కూడా ప్రతి కోరుకుంటాడని ప్రతి కూడా మన చేత జరిగించాలనుకుంటాడు కానీ ఆయన చిత్తను చొప్పున జరిగించాలనుకుంటాడు ఆయన ప్రణాళిక చొప్పున ఆ పని వేరే వాళ్ళకి చెప్దాం దేవుడు కానీ భక్తి చేశారు అది కరెక్ట్ సమయం కాకపోవచ్చు కానీ అయన ఆ సమయంలో చేశాడు కాబట్టి ప్రభు ఆయన తుసూటిగా మాట్లాడాడంటే ఆయన బుక్లో నేను చదివితే అక్కడ రాయబడి ఉంది నేను చెప్పనిది నువ్వు చేశావు అని కాబట్టి ఏంటంటే ప్రభు కూడా మరి ఆయన ఏదైతే నిర్ణయిస్తాడో నీ ద్వారా నా ద్వారా మన పిలుపు మనకిచ్చిన పరిచర్య ఏంటో దాన్ని మాత్రమే దేవుడు ఇష్టపడి కోరుకునే వాడుగా ఉంటాడు అయితే ఇక్కడ చూస్తే సీమో నంటునుడు ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము ప్రయాసపడ్డారు రాత్రంతా రాత్రి అంటే ఏంటి చీకటి రాత్రి వెలుగుంటుందా వెళ్తురుంటుందా ఉండదు చీకటిలో బాగా ప్రయాసపడ్డారు కానీ వాళ్ళు ఇక్కడ ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు చూడండి సముద్రంలో ఒక సరస్సులో ఎన్ని రకాలు ఉంటాయండి చాలా రకాలు ఉంటాయి ఆ ఫిష్ షాప్కి ఆ మార్కెట్కి రకరకాల ఫిష్లు ఉంటాయి కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళు పొందుకోలేకపోయారు ఏ ఒక్కటి కూడా వారికి దొరకలేదు వాళ్ళు ఇంకా మరలా చెప్తా ఉన్నారు ఒక పేతురు పేతురు కానీ యాకోబు కానీ యోహాను కానీ వీళ్ళు వాళ్ళకి కొట్టిన పిండి ఎక్కడ వాళ్ళే వేస్తే ఎక్కడ ఉంటాయి ఆ రాత్రి కాలంలో చేపలు వాళ్ళకి ఇంకొకరు వచ్చి నేర్పించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎప్పటి నుంచో ఆ వృత్తిలో ఉన్నారు వాళ్ళకు మొత్తము తెలుసు కానీ అక్కడ ఆ రోజు ఏం జరిగిందనంటే రాత్రంతా ప్రయాస పడ్డాము కానీ మాకు ఏమీ దొరకలేదు కొంతమంది జీవితాల్లో కూడా వాళ్ళు ప్రయాస పడతా ఉంటారు వాళ్ళ పిలుపు కాకుండా ఏదైతే పట్టుకుంటారో వాళ్ళ జీవితం కూడా ఏ విధంగా ఉంటుందనంటే అది వ్యర్థముగానే సమయమంతా దొరిపోతుంది వాళ్ళ వయసు కూడా దాటిపోతుంది టైం అంతా వాళ్ళ జీవితంలో వ్యర్థమైపోతా ఉంది అందుకే ఆ పిలుపుని నిశ్చయం చేసుకోవాలా ఏదైనా పిలుపు రాత్రంతా కానీ ప్రభు అప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేచమని ఆయనతో చెప్పాను చూడండి అక్కడ మాట చొప్పున ఎవరి మాట అండి ఎవరి మాట వినాలని ఉంది దేవుని యొక్క మాట యేసుక్రీస్తు యొక్క మాట వాళ్ళు విన్నారు అప్పుడు అక్కడ లోబడడం మనం గ్రహిస్తా ఉంటాం తగ్గించుకున్నారు అక్కడ లోబడి ఈయన ఈయనకు తెలుసో లేదో అనే ప్రశ్న లేదు అక్కడ మాకే ఎక్కువ తెలుసు ఇప్పుడు చూస్తే పరిచర్యలలో సంఘాలలో వ్యక్తిగతంగానూ కుటుంబంలోనూ సంఘంలోనూ ఏ విధంగా నష్టపోతున్నారంటే మాకన్ని తెలుసు అనే ఒక్క దానితో మొత్తం నష్టపోతా ఉన్నారు మాకే ఎక్కువ తెలుసు మాకే సుప్రభు చాలా దగ్గర మేము రోజు ఆయనతోనే ఉంటున్నాం అని కొందరిలో స్వనీతి కూడా చేరిపోయింది అప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళు లోపడరు దేవుని మాటకి కానీ ఇక్కడ పేతుడు ఏమంటున్నాడంటే అయినను నీ మాట చొప్పున ఎవరి మాట యేసుక్రీస్తు మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను మనం కూడా మన పరిస్థితులు ఒకవేళ ఈరోజు ఇంకా మనం ప్రయాస పడతా ఉన్నాము మనం శ్రమలు పడతా ఉన్నాము కానీ ఇంకా పొందుకోలేకపోతున్నాము ఇంకా దేవుని నుండి ఆ యొక్క ఆత్మ ఫలాలు కావచ్చు ఆత్మీయ ఎదుగుదల కావచ్చు దేవుణంలో స్థిరత్వము కావచ్చు నిడక నిలకడ లేని ఏ స్వభావమైనా కావచ్చు ఒకవేళ ఇంకా కొన్నిటిని ఇంకా విడిచిపెట్టలేకపోతున్నాము చాలా మంది జీవితాల్లో ఏం జరుగుతుందనంటే మాడు మనసు పొందినప్పుడు ఆ పైన కనిపించే పాపాలన్నీ వదిలేస్తాడు కానీ స్వభావముని వదలలేడు స్వభావం వేరు పాపాలు వేరు స్వభావం ఏంటంటే లోపలు ఉండేది అది స్వభావం చెడు ఆలోచనలు కొంతమంది దేవునిలో రక్షణలకు వచ్చి ఉంటారు కానీ ఆ ఏజ్ ఎంత పెద్దదైనా సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అయినా కూడా చెడు తలంపులతో నిండుకొని ఉంటారు కొంతమంది ఆ కోపాన్ని విడిచిపెట్టలేకపోతా ఉంటారు స్వభావం మారాలి యశుక్రీస్తు కూడా అంటాడు రూపాంతరము చందుడి మీరు నా స్వభావమును ధరించుకునుడి యశుక్రీస్తులో ఎటువంటి స్వభావము అది ధరించుకునుడి అని అంటాడు కాబట్టి ఒకవేళ మనం ఇంకా ప్రయాస పడతా ఉంటే ఇంకా శ్రమలు పడతా ఉంటే ఈరోజు దేవుని మాట చెప్పున అయా మేము కూడా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం మరి నీ మాట చెప్పు ప్రభా ఏ మాట మా నిమిత్తం ఏం నిర్ణయించవు ఎటువంటి రీతిగా మేము నీ మాటను మేము పట్టుకోవాలి నీ మాట అయితే ఇక్కడ సింహన్ పేత్ర అంటున్నాడు ప్రయాస పడితే కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి చూడండి ఏసు ప్రభు చెప్పంగానే వారి జీవితము ఆ మాటకు లోబడంగానే వారి జీవితం మారిపోయింది వారు చేసి విస్తారమైన చేపలు పట్టిరి చూడండి ఎప్పుడు కూడా జరగని విధంగా అక్కడ ఆశ్చర్య కార్యాలు మొదలవుతా ఉన్నాయి వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా చూడండి వాళ్ళు విస్తారమైన చేపలు పట్టారంట ఇప్పటి ఒక వలలో యాభై చేపలు పట్టారేమో వంద చేపలు పట్టారేమో కానీ వలనే తెగిపోయేంతగా పడతా ఉన్నాయంట చేపలు ఎటువంటి చేపలంతా కింద ఉంటాడు అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక ధ్వనిలోనున్న తమ పాలి వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సెలు చేసిరి ఇక్కడ నుంచి వాళ్ళని పిలుస్తా ఉన్నారంట రండి రండి అని ఇంకా ఇద్దరు రెండు దోణలని పిలుస్తా ఉంటే వాళ్ళు ఎమ్మటే వచ్చారు అమ్మో ఇక్కడ బాగా చేపలు పడతా ఉన్నాయి అనేసి వాళ్ళు వచ్చి అక్కడ సంజ్ఞలు చేసి వాళ్ళని పిలిస్తే రెండు దోణలు మునిగునట్లు నింపిరి చూడండి మునిగిపోయే తట్టుగా నింపుతా ఉన్నారంట అంటే విస్తారమైన చేపలు పడ్డాయి యేసుక్రీస్తు పిలుపుని అందుకుంటే మన జీవితాల్లో కూడా విశేషమైనటువంటి కార్యాలు విస్తారమైనటువంటి అద్భుతాలు మన జీవితంలో కూడా మొదలవుతాయి అందుకే ఫలముల గురించి కూడా పదిహేడవ అధ్యాయంలో వ్యూహాను స్వార్థ పదిహేనో అధ్యాయంలో కూడా మన యొక్క ఫలాల గురించి మాట్లాడుతూ ఉంటాడు మేము ద్రాక్షిని మీరు తీగలు నిజమైన ఫలముల గురించి మాట్లాడుతూ ఉంటాడు అక్కడ మనము వెళ్ళి ఫలించాలంటాడు మనము మనం వెళ్ళి ఫలించాలని కోరుకుంటూ ఉంటాడు ఆ ఫలము నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉంటాడు ఆ ఫలము ఆను బట్టి ఆయన సంతోషించేవాడుగా మనం ఆ పదిహేనవ అధ్యాయంలో శిష్యుల గురించి చూస్తూ ఉంటాం మీరు ఫలించాలి ఫలించని ఏడల మీరు నా శిష్యులు కాలేరు ఈరోజు ఇంత కాలం అయిపోయింది మన పరిచర్య జీవితము కానీ ఇంకా మన జీవితాల్లో పరిచర్యలో ఇంకా ఫలము లేదు ఫలము దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఫలము ఆ చెట్టు ఉపమానం ఉంటుంది మత శువార్తలో వ్యాయం పదమూడు అనుకుంటా సరిగ్ గుర్తు లేదు అయితే ఆయన ఏం చేస్తా ఉంటాడంటే మరి ప్రతి సంవత్సరము ఆ యొక్క మంజూరపు పనులు వెతుకుతూ ఆయన వస్తా ఉంటాడు వచ్చినప్పుడు అది ప్రతి సంవత్సరము కాపు కాలం ఆయన వచ్చినప్పుడు అది ఏం చేయాలి ఫలాలు కానీ ప్రతిసారి అది మోసం చేస్తా ఆకులు చూపించి పచ్చటి ఆకులు చూపించి అంటే పై పైన భక్తి దాని శక్తిని ఆశ్రయించలేని వారు ఆ ఆకులు చూసి ఆయన విసికెత్తిపోతాడు అది మోసం చేస్తా ఆపదలో ఉన్నప్పుడు ప్రభు ఆ అని అంటారు దేవుడు దగ్గరికి వచ్చి ఆ కష్టాలన్నీ తీరిపోయాక మరలా లోకంలోనే ఉంటారు అయితే ఎస్ అంటాడు ఇదిగో నేను మూడేండ్ల నుండి ఈ పనులను వెనక వచ్చిందాను కానీ ఏమీ దొరకడం లేదు కాబట్టి దీన్ని నరికి అగ్నిలో వేయండి అని అంటాడు కావాలి వాణితో అయితే కావాలి వాడి అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశాన్ని ఒకవేళ ఫలిస్తదేమో యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనకి ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు ఈ పిలుపుని నిశ్చయం చేసుకో పోగొట్టుకోకు దేవుని యొక్క పరిచర్యను చేజార్చుకోకు నీకు కాని దాంట్లో చేయి పెడితే ఫలించలేవు దేంట్లో నువ్వు చేయి ఏదైతే ప్రభు చెప్పాడో ఏదైతే నీకు సూటబుల్లో ప్రభు నీకేదిచ్చాడో దాన్ని ఏ రోజైతే నువ్వు కొనసాగిస్తావో ఖచ్చితంగా అక్కడ ఫలాలు ఫలించేవాడిగా ఉంటాడు అలాగే ప్రభు అంటాడు ఒక్క సంవత్సరం అవకాశమే ఫలించినా సరే లేని దీని నరికి అగ్నిలో పారవేతును అనే లేఖన భాగంలో మనం లేఖమార్లు చదివి ఉన్నాం కాబట్టి మన ఫలాలను ఆయన కోరుకుంటా ఉంటాడు అయితే ఇక్కడ అపుస్త్రుడైన పేతుడిని కూడా చెప్పడం జరిగింది ఆయన ధోనిలు ఆయన హృదయంలోకి వచ్చాడు లోతునకు నడిపించమన్నాడు లోతునకు నడిపించాడు ఆయన మాట చొప్పున వలమే వేయమన్నాడు ఆ మాట చొప్పున వల అక్కడ విస్తారమైనటువంటి చేపలుని పట్టాడు విస్తారమైనటువంటి చేపలను పట్టాడు అయితే ఇక్కడ చూసాము వారాలకు చేసి ఆరో విస్తారమైన చేపలు పట్టే అందుచేత వారి వలలు పెగిలిపోవచ్చుండగా వారు వేరొక దోనెలున్నా తమ పాని వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సన్నెలు చేసిరి వారు వచ్చి రెండు దోనెలు మునుగున్నట్లు నింపిరి ఎనిమిదో వచనంలో తిమోను పేతురు అది చూచి ఏసు కాదుట సాగిలపడి చూడండి అక్కడ మనం గమనిస్తా ఉంటాం ఏంటంటే పేతురు యాకబూయోహాను అయి ఆశ్చర్యపడ్డ తర్వాత ఆ రాశి అక్కడ అయితే ఇక్కడ పశ్చాత్తాపం కనిపిస్తా ఉంటుంది అది చూచి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పాను చూడండి విడిచిపొమ్ము అనంటే ఆయనను వెళ్ళిపోమ్మని కాదండి ఆ యొక్క పాపపు స్థితిలో నేను అని గ్రహింపు ఒక పశ్చాత్తాపం నేను ఆరోగ్య కాను అని ఎన్నుకున్నావు ఈరోజు అటువంటి పశ్చాత్తాపం మనలో కూడా అటువంటి కృతజ్ఞతా జీవితం మనలో కూడా కలిగితే దేవుడు మరొకసారి మన పిలుపుని ఏర్పాటును గుర్తు చేసి మరి దేంట్లో అయితే మనము ఫిట్ అవుతామో దేని గురించి మనల్ని ఈ లోకానికి ప్రభు పంపాడు ఏ కార్యము చేయడం నిమిత్తం మనం ఈ లోకంలో మరి ఇంకా జీవిస్తున్నామో అవన్నీ ప్రభు కనబరిచేవాడిగా ఉంటాడు ఏలైనగా తొమ్మిదవచనంలో ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న విస్మయం ఉందిరి చూడండి వారు పట్టిన రాశి చేపల చేపలు రాశి అంట ఎప్పుడు కూడా అటువంటి చేపలు చూడలేదంట వాళ్ళు మనం కూడా చాలా చేపలు చూడలేదు ఆ డిస్కవరీ నేషనల్ జాగ్రఫీ ఛానళ్లలో మనం చూసినప్పుడు ఆశ్చర్యపోతా ఉంటాం ఇటువంటి జీవి కూడా ఉందా సముద్రంలో ఇటువంటి చేపలు కూడా ఉన్నాయి ఇది కూడా చేపనేనా వాటి ముఖము మనిషి ముఖం లాగా ఉండేటివి కూడా ఉన్నాయి కొన్ని జంతువుల ఆకారంలో ఉన్నాయి కొన్ని ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి ఇవన్నీ కూడా చేపలే మనమే ఆశ్చర్యపోతా ఉంటాం అయితే వాళ్ళ వలలో పడినదంట వాళ్ళు ఆశ్చర్యపోయారంట ఆ రాశికి వాళ్ళు ఏం చేశారంట అతడును అతనితో కూడునన్న వారనందరూ విస్మయం ఉందిరి అంటే షాక్ లో ఉన్నారు వాళ్ళంతా ఆశ్చర్యపోతా ఉన్నారు అలాగు అలాగున్న సీమనుతో కూడా పాలివారైన జబదై యాకోబును యోహాను విస్మయం ఉందిరి చూడండి పేతులతో పాటు యాకోబు యోహానులు కూడా విస్మయం ఉంది అందుచేత ఏసు ఇక్కడ ప్రభు గొప్ప మాటలు పలుకుతా ఉన్నాడు ఏసు ప్రభు అంటున్నాడు భయపడుతుము ఇప్పటి నుండి నీవు ఏంటంటే ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని శ్రీమోనతో చూడండి ఆ రాశికి వాళ్ళు విశ్వమే ఉందారు విస్మయం అందారు ఆ రాశి ఆ చేపల రాశి అటువంటి చేపలు ఇవి లోకంలో కూడా అటువంటి క్రిమినల్స్ ఉన్నారు వాళ్ళని పట్టాలి అటువంటి రేపిస్టులు ఉన్నారు అటువంటి పాలిటీషియన్స్ ఉన్నారు అటువంటి దేవునికి దూరస్తులు ఉన్నారు వాళ్ళందరినీ మరి మనము కూడా పట్టవలసిన వాళ్ళమైందాం మనము కూడా ఈ లోకంలో దేవునికి దూరస్తులుగాను లేదా వేషదారులను నేకులను ప్రభువైకి వాళ్ళు ఆ రాశిని చూసి విస్మయం ఉన్నారంట షాక్ లో ఉన్నారంట మనం కూడా అనుకుంటామంట అమ్మో ఈ వ్యక్తికి చెప్తే ఈ ఆర్ఎస్ఎస్ వ్యక్తికి చెప్తే వీడేమంటారు లేదా ఒక బీజేపీ బజరంగదల్ వీహెచ్పి లేదా క్రైస్తవు నుండి పడని వాడికి అని ఏంటంట వలలో పడిపోతాయి ఒకరోజు నీవు దేవుని మాట చొప్పున వేస్తే దేవుని అడగాల ప్రభు మరి ఈతనికి నేను చెప్పాలా ఇదిగో ఇక్కడ మేము సంఘం కట్టాలా ఈ పరిచర్ నేను చేయాలా అని దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో చాలా మందిలో లోపిస్తున్న భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే ఊకరిని చూసి ఈ పరిచయం ఇది కూడా నేను కూడా ఇలాగే చేస్తా అని కూడా అది పొరపాటు నీకు దేవుడు వేరేది ఇచ్చాడు కొంతమంది వారిని చూసి అసహపడతా ఉంటారు ఈ బ్రదర్కి ఏమి రాదు కానీ ఈరోజు చూస్తే పెద్ద పెద్ద మాట నువ్వు మైఫ్లో అబ్బో ఈయన ఈయన అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు నేనంటే ఇష్టపడట్లేదు నేను ఎప్పటి నుంచో ఉన్నాను దేవుడు నీకు ఆ పరిచర్య ఇవ్వలేదు నీకు వేరే పరిచర్యనే ఇచ్చాడు నువ్వు నీ పరిచర్యను నిశ్చయం చేసు ఏది ప్రభావ నా పరిచర్య అందుకే నేను ఇంకా ఈ శ్రమలలో ఇంకా నా జీవితం ఎదగని స్థితిలో ఆత్మీయంగా ఇంకా రోజు రోజు నాలో ఒకప్పుడు అసూయ లేదు కానీ ఈరోజు అసూయ వచ్చింది ఒకప్పుడు నాలో కుల్లి లేదు ఈరోజు కుల్లి వచ్చింది ఒకప్పుడు నేను మర్యాద ఇచ్చేవాడిని అందరినీ చూసి ఓర్చుకునేవాడిని ఓర్చుకునేదాన్ని ఈరోజు ఓర్వలేకపోతున్నాను ఇవన్నీ కొత్తగా వచ్చేసాయి జీవితంలోకి ఇది కేవలము ఒక సంఘంని కాదండి సార్వత్రిక సంఘములో ఉన్న ప్రాబ్లమేమి ఇది ఒక సంఘానికి సంబంధించింది కాదు సార్వత్రిక సంఘం నీవు నేను మాట్లాడుకుంటున్నాం కానీ ఇది మన జీవితంలో కూడా ఉన్నది అలాగే సార్వత్రిక సంఘములో కూడా ఉన్నది అందుకు వేసి భయపడకుము ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై ఉని సీమోనుతో చెప్పాను ఈరోజు దేవుడు మనల్ని కూడా ఏమంటున్నాడంటే మనల్ని మనుషులను పట్టే వాళ్ళుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనము ఏం చేస్తున్నామనంటే ఇంకా మన యొక్క సొంత ఆలోచనలతో మన యొక్క సొంత తలంపులతో మరి దేవునికి ఇంకా ఆయన పిలుపుని ఆయన ఏర్పాటుని మనము నిర్లక్ష్యం చేసే వారిగా ఉన్నాం అందుకే మతేశ్వార్త పదమూడు నలభై ఏడులో పరలోక రాజ్యం గురించి సముద్రంలో ఉపమానం చెప్తా ఉంటాడు యేసు క్రిసు అక్కడ పొలం గురించి ఉపమానం ఉంటది సముద్రం గురించి ఉంటది రకరకాల ఉపమానాలలో ఈ యొక్క పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పోలి ఉన్నది పరలోక రాజ్యంలో ఏమున్నాయంట నానా విధములైన చేపలు ఉన్నాయంట నానా విధములు అక్కడ కులము లేదు ఇక్కడ కులం ఉంది మనుషులను బట్టే చేపలని బట్టే జాలరు కాదు ఇప్పుడు మనుషులను బట్టే ఈ రాశికి విస్మయం పొందుతారు వీళ్ళు ఎక్కడుంటారనంటే ఒకరోజు మతైశి వార్త పదమూడు నలభై ఏడు ప్రకారము ఇక్కడ పాపాత్ములు తాగుబోతులు తిరుగుబోతులు ఒకరోజు దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు ఎక్కడుంటారంట పరలోక రాజ్యములు సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను హోలి ఉంటారంట ఆ చేపలు ఎక్కడుంటాయంటే నిత్య రాజ్యములు పరలోక పట్టణములో వాళ్ళు ఉంటారు అయితే నుకాసువర్త ఐదు తొమ్మిదిలో కూడా ఆ రాశికి అందరూ ఉంటారు కాబట్టి ఈ ఈ రాశి ఈ యొక్క పరలోక రాజ్యములో మరి మనం అందరం కూడా ఉండాలనంటే మొదటగా మనము మన ఇంకివారమే వారమే కాదండి మన సమాజంలో మన యొక్క ప్రపంచం అంతా కూడా అందుకే యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి చెప్తాడు ఎందుకని నీ రాకడ ఆలస్యం అవుతుందంటే ఏ ఒక్కడు నశించడం నా చిత్తం కాదు తండ్రి చిత్తం కాదు అందరి ఏడల దీర్ఘశాంతం వహిస్తున్నాడు అంటే దీర్ఘ శాంతం మనం ఓపిక తీసుకోవాల ఇతరులకి స్వార్థను ప్రకటించే దాంట్లో కానీ పరిచర్య చేసే దాంట్లో కానీ అవమానాలు వస్తాయి నిన్ను తక్కువగా చూస్తారు ఆ అదేంటి ఆ ఫుడ్లో నుంచి ఆహారంలో నుంచి కరిపాకు తీసిపడేసినట్టు మనల్ని కూడా తీసిపడేస్తారు మనకు గుర్తింపు రాదు కానీ ప్రజలు కాదు మనుషులు కాదు మనల్ని గుర్తించాల్సింది ప్రభు గుర్తించాలి కాబట్టి ఓపికతో సహనమతో పరిచర్యని మనం కొనసాగించే వారంగా ఉండాలి అయితే ఇక్కడ మనుషులను పట్టే జాలరలుగా చేస్తాడంట మనం కూడా విస్మయం వదుతాం ఒకరోజు మనం కూడా ఆశ్చర్యపోతాం ఏంటి నేను చెప్తే ఈ మనిషి నమ్ముకున్నాడా ఈ మనిషి చర్చకు ఇప్పుడు అది ఆయన మాట చొప్పున ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు అది జరుగుతూ ఉంటది పదకొండు వచ్చినం చూసి మరి మనం ముగించుకుందాం వారు దోణులను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి చూడండి ఇంతకన్నా గొప్ప జాబ్ ఏమన్నా ఉంటుందా అండి ఏసు క్రీస్తుని అన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు ఏసు ప్రభుని వెంబడించారు మనకు కూడా వాక్యం అన్ని తెలుసు వాక్యాన్ని మనం కూడా నమ్ముతున్నాం కానీ వాక్యానుసారంగా నడవడం లేదు వాళ్ళకు కూడా ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు తెలుసు అన్నీ తెలుసు కానీ ఆ రోజు ఏం జరిగిందనంటే అన్ని విడిచిపెట్టి ఆయన మార్గములో ఆయనతో పాటి నడిచారు అన్ని విడిచిపెట్టేశారు ఈ లోకంలో ఏమొస్తుంది ధనం వస్తుంది లోకంలో కొద్ది రోజులకు సరిపడే ఆ నెమ్మది కొద్ది రోజులకు సరిపడే సంతోషం వస్తుంది కానీ అది నిత్య రాజ్యానికి సరిపోయేది కాదు అందుకని వాళ్ళు ఏం చేశారనంటే లేదు ప్రభా ఈ లోకము మరి పనివారు మరి పంట విస్తారమే కానీ పనివారు కొద్ది మందే ఉన్నారు కదా ప్రభా మేము వస్తాం ఇప్పుడు ఆయన పిలిచిన పిలుపుని ఏర్పాటును గ్రహించినప్పుడు నిశ్చయం చేసుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో దాని గ్రహించారు లేదు ఎస్ ప్రభు నాకు ఈ పని నిమిత్తం నన్ను పిలుస్తున్నాడు ఒకవేళ ఆ యొక్క జాబ్ లోనే ఉండి పరిచర్య చేయాలనేమో ఆ వ్యాపారంలో ఉంటూనే పరిచర్య చేయాలనేమో అది దేవుడు వ్యక్తిగతంగా దీన్ని పిలిచే జ్ఞాపకం చేసుకోవాలి లేదనంటే శ్రమ ఉంటాం ప్రయాస ఉంటాం రాత్రంతా వాళ్ళు వేస్తా ఉంటారు కానీ ఒక్కటి కూడా ఫలం అనేది వారి జీవితంలో లేదు ఫలించని ప్రతి తీగను ఆయన పెరిగి అగ్నిలో వేస్తాడంట ఫలించని ప్రతి తీగని కాబట్టి మనం కూడా మన యొక్క పిలుపు ఏంటో తెలుసుకొని అన్నిటినీ విడిచిపెట్టి అపోసులడైన పౌలు గారు అంటాడు నాకు ఏది లాభము దాన్ని నష్టముగా అనుకుంటున్నాను నష్టముగా ఎంచుకొని నేను సమస్తమును పెంటగా ఎంచుకొనిచున్నాను అంట నా ప్రాణమును నేను దాన్ని లెక్క చేయడం లేదంటాడు కాబట్టి మనము కూడా ఆయన పిలుపు తెలుసుకుంటే ఆ అనుభూతి వేరేగా ఉంటది ఆ మాధుర్యం వేరేగా ఉంటది ఆయనతో ఎప్పుడైతే కలిసి నడుస్తామో ఆయన పిలుపుని మరొకసారి మనం గ్రహించే ఉంటాం ఆ పిలుపు ప్రకారము ఆయన ఇచ్చే పరిచర్య ఈరోజు రైతులు గారికి ఇచ్చిన పరిచర్య ఏంటంటే మనుషులను పట్టే జాలరులుగా ఆ తర్వాత ఆయన సముద్రం మీద నడిచాడు అప్పుడు సముద్రంలో వలలు వేసేవాడు సముద్రం మీద నడవసాగాడు తర్వాత ఆయన ఆ యొక్క వస్త్రపు చెంగు తొలిగితే చాలు మృతులు కూడా లేశారు ఆయన ఎక్కడికి పరిశుద్ధాత్మతో నింపుదల పొందుకొని మరి అనేకులు మారుమనసు పొందుకొని బాప్తిజము పొందుకుంటూ వచ్చారు కాబట్టి పిత్రు గారి జీవితంలో మరి యేసుప్రభు గొప్ప పిలుపుతో గొప్ప పరిచర్య జరిగిస్తా వచ్చాడు కాబట్టి ఈరోజు ఒకవేళ మన జీవితంలో ఇంకా నెమ్మది లేకుండా పరిచర్యలో ఉన్నప్పటికీ ఇంకా ఆ యొక్క ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సంతోషాన్ని సమాధానాన్ని మనం పొందుకోలేకపోతే మరి వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ పరిచర్య వ్యర్థం కాకూడదనంటే మనము తెలుసుకోవాల్సిన అంశాలు మరి ఏంటంటే మనకు పిలువబడిన పిలుపుని మాత్రమే మనం చేయాలి వేరే పిలుపులో మనం పోయి వేలు పెట్టడానికి వీలు లేదు మనం అప్పుడు ఫలించని కొమ్మల వల్లే తీగల వల్లే ఉండిపోతాం మిగిలిపోతాం కాబట్టి జాగ్రత్తగా ఆయన పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకొని ఇక ముందుకి ప్రభుని మహిమ పరిచర్య ఇక ముందుకి మనం కూడా వనలు వేస్తే అక్కడ ఇంకో విషయం ఏంటంటే గాలం అక్కడ వనలే వేస్తా ఉన్నారు దీన్ని కూడా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పటికీ అప్పుడు సమయం కొనుక్కున్నాయి కాబట్టి మనము మన యొక్క పరిచర్యలో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి అంత్య దినాలలో ఉన్నాం కాబట్టి పంట విస్తారముగా ఉన్నది పని వాళ్ళు కొద్ది ఉన్నారు ఆ పని కూడా కొంతమంది ఏమైపోయారనంటే ఆ యొక్క లోక ఆశలలో ధనమోహములలో చిక్కబడి ఉన్నారు మనమైతే యథార్థంగా ఆయన యొక్క పరిచర్యను కొనసాగించి దేవునికి మహిమపరచుగము గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగా ప్రార్థన చేయండి బ్రదర్ అట్లే పరిశుద్ధుడా ప్రభ ప్రేమ గల తండ్రి కృపగల దేవ మీ బంగారు పాగలకు వందనాల నైనా స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తుంటున్నాం రాత్రి కాల సమయమున ప్రభ నాయన మా యొక్క పిలుపును పరిచర్యను మీరు జ్ఞాపకం చేస్తా వచ్చినారు అయా మా హృదయములో మీ వాక్కును నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి మేము మా ప్రయాస వ్యర్థము కాదని ప్రభు నందు ఎరిగి తండ్రి ప్రభా ప్రయాస పడటం కృపందా బలపరుస్తురండి ఆయన మీ కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తుంటున్నాం మందనాలు చెల్లిస్తుంటున్నాం రాత్రి కాల సమయం నాకుడి వచ్చిన వారిని జ్ఞాపకం తీసుకోండి ప్రభా సహాయం పడుతురండి ఎవరైతే రాలేకపోయినారో వారిని కూడా జ్ఞాపకం తీసుకోండి తండ్రి భయా తోడుగా నీడుగా మీరు ఉండండి ప్రభా అన్ని విషయాల్లో కృపా కనిక్రమంలో దయచేయమని తండ్రి ప్రభా మమ్మల్ని మా కుటుంబాలని నీ చేతులకు కప్ప చెప్పుకుంటూ తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మరొకసారి కేబీపీఎం టీం అంతా ఇవ్వతండ్రి దీవిస్తూ రమ్మని కొంచెం టైం ఉంది కాబట్టి కొన్ని ప్రార్థనాంశాలు మనం చేసుకుందాం ప్రార్థనాంశం ఏంటంటే ఇప్పుడు దేవుని సేవకులు దేవుని బిడ్డలు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి ఎస్ ఇబ్బందులు రాకుండా దేవుడు కాపాడాలా వాళ్ళు చెప్పే కూడా జాగ్రత్తగా చెప్పాలా స్వార్థ అనేది ఎందుకంటే ఎక్కడ ఏం మాట్లాడలో వాళ్ళకి దేవుడు వాళ్ళకి దేవుడితో ఉండాలి అంటే దేవుని దగ్గర వాళ్ళు మొరపెట్టుకోవాలి ఫస్ట్ కాబట్టి ఈ యొక్క ప్రార్థనాంశం చేయాలా సేవకుల కోసం అలాగే మీదికి వచ్చేటువంటి నింద రావద్దు ఎస్టువంటి అవమానాలు కలగదు వాళ్ళకి సేవకులకి ఇంకోటి హాస్పిటల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు దేవుడి విడుదల సృష్టికర్త ఏసుపభవాన్ని నమ్ముకోవాలా సృష్టి సృష్టించారు స్పష్టపరిత దేవుడు ఏసుభవాన్ని నమ్ముకోవాలి వాళ్ళు వాళ్ళ కోసం కూడా హాస్పిటల్ పతకరు కోసం సేవకుల కోసం ఈ యొక్క ప్రార్థనాంశం సుజాత చేస్తుంది స్వరాజ్ బెదార్ చేస్తారు స్వరాజ్ బెదారు హలో చెప్పనా సేవకుల కోసం చేయడం సేవకుల కోసం చేయండి సేవకులకు ఎస్ంటి ఆగబడదు ఎవరిని ఎవరు డిస్టర్బెన్స్ చేయద్దు దేవుని స్వార్థు ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ యొక్క శాంతి సమాధానం ఉండాలా సేవకులకు మెయిన్ ఎస్వంటి ఇబ్బంది రావద్దు సేవకులు కూడా జాగ్రత్తగా స్వార్థ ప్రకటించాలా మీరు ప్రార్థన చేయండి అట్లనే మళ్ళీ ఇంకోటి హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ దేవుడు ముట్టాలా స్వస్థపరచాలా దేవుని అమలు ప్రతి రక్షణ పొందాలా ఎవరికైతే ట్రీట్మెంట్ డబ్బులు అంత కూడా దేవుడు సాయం చేయాలా ఇంకోటి మా బామడిదికి దాస నిన్ను ఏపినాయి కదా ఆయన చెయ్యి మొత్తం ఇట్లా గాలిపోయింది మొత్తం చెయ్యి అంతా ఇట్లా బయట అయిపోయింది ఆ దేవుడు ముట్టాలా సృష్టిపరచాలా ఆ కుటుంబం రక్షణ పొందాలి ఈ మూడు అంశాలు చేయండి బ్రదర్ నువ్వు సుజ తక్కువ ముగ్గురు ఇద్దరు చేయండి సరే చేస్తున్నాను నేను ఒకవేళ మరి ఒక దేవా నీకు దేవాయస్యం మా ప్రభు ప్రతి ఒక్కరిని రక్షించిందని మటిస్తూ అవుతున్నాం మా ప్రభు ముఖ్యంగా మా ప్రభా సేవల గురించి ప్రాణిస్తున్నాను మా ప్రభా సేవకులు ఎంతగానో దేవ ప్రయాసపడి భారం మోసుకునే వారిలో నాయకు రండి అని చెప్పారు మహాప్రభ వారి దేవాయస్మరని యొక్క సేవను గట్టిగా చేస్తున్నారు మా ప్రభా ప్రతి ఒక్కరికి దేవ మనుషులు పట్టే జాలాలుగా చేశారు మా ప్రభ మనుషుల్ని ఎట్లా దేవ రక్షింపబడాలి బాప్తిసం తీయాలి దేవ మహప్రభ ఎట్లని యొక్క వాక్యంలో ఉదక చేయాలని నేర్పిస్తున్నారు మహాప్రభ వారిని దేవాయస్మర ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించాలి ఎటువంటి ఉత రాకుండా సాయం దాచండి దేవా ఎటువంటి దేవాయస్మ ప్రభావ అపాయం రాకుండా సాయం దయచండి దేవా వాళ్ళు ఎక్కువతో మాట్లాడినా కూడా దేవాయస్మ ప్రభావ నీకు పోలి నడుచుకోవాలి నిన్ను పోలి నడుచుకున్నారా సాయం దయచండి దేవా నీకు గుణగాణాలు వాళ్ళు దయచండి మా ప్రభావ ప్రతి ఒక్కటి దేవాయస్మ ప్రభావ నీకు అష్టపెట్టండి మా ప్రభా అలాగే మా ప్రభా మంది రోగులు ఉన్నారు మా ప్రభావ వారి గురించి ప్రాణిస్తున్నాడు క్యాన్సర్ చేత విధ విధ లాంటి రోగముల చేత బాధపడుతున్నారు మా ప్రభ వారికి ముట్టి స్వస్థపరచండు మా ప్రభా ఈ కృష్ణంలో గద్దెస్తున్న మా ప్రభా ప్రతి ఒక్క సైతానికి వెళ్ళిపోవటం సాయం దాచండి దేవా వాళ్ళకు ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బంది దయచేయండి మా సాయం దయచండి దేవా ప్రతి దేవ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి సాయం చేసిన దేవా ప్రతి ఒక్క నుంచి విడుదల పొందాలి మా ప్రభా దేవ స్వస్థపరచండి మా ప్రభాని యొక్క గాయపడిన అస్తంలో దేవ స్వస్థత ఉంది మా ప్రభా వాళ్ళకు దేవా అస్వస్థత దయచేయండి మా ప్రభా అని ఒక మిని అష్టం కుమరించండి దేవా ఇక్కడ ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో దేవ ప్రతి ఒక్క హాస్పిటల్లో దేవ మీరు గద్దంచండి మా ప్రభావ ప్రతి ఒక్కరు దేవా ఎస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వేయండి మా ప్రభావ ప్రతి మీరే సాయం దేవా ప్రతి వ్యాధి నుంచి దేవా వాళ్ళు దేవా స్వస్థత పొందాలా మా మీరే సాయం దేవా అలాగే మా ప్రభా దాస్ నుంచి ప్రణిస్తున్నాడు మా దాస్ బ్రదర్ దేవా మంచిగా ఉంటాయి సాయం దాయిచ్చింది ప్రతి ఆర్థిక ఇబ్బంది అయించండి మా ఎలక్ట్రిక్ షాప్ షాప్ నుంచి దేవా మీరు స్వస్థపరిచిన దాన్ని బట్టి నీకు అందరిస్తాలు దేవా దేవా ప్రతి ఒక్క చెయ్యి దేవాయశ్ర మా ప్రభావ ప్రతి ఒక్క నరం పని చేయాలన్న సాయం దయచండి దేవా నీకు రక్త ప్రక్షణ దయచండి మా ప్రభా నీకు మెండైన దీవునలు కుమరించండి మా ప్రభా మీరు అగ్ని కంచం వేయండి ఎవరు ఎక్కడ పడిపోకుండా సాయం దయచండి మీరే తోడ వింటారని త్వరగా రాబోతున్న ఎస్ క్రీస్ బీట వేడికొచ్చు నా తండ్రి ఆమెన్ ఆమెన్ అన్న ప్రైజ్ సంపూర్ణమైన ఆకాశం మహాకాశములు పటగాలంతా విస్తారమైన మహిమలో ప్రభ నివసించిన తండ్రి ఇక గొప్ప కార్యం జరిగిస్తున్న ప్రభాన తండ్రి మరి కూడిన గురించి ప్రార్థిస్తున్నాం అయినా ప్రతి ఒక్క బిడ్డలను ప్రభానతని యొక్క కృపలు జ్ఞాపకం చేసుకుండి ప్రభానత్య అవతరకలు ఉన్నప్పుడు ప్రభ మా విజ్ఞాపన ప్రార్థనలు ఆలోచించే ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబం ఇచ్చిన దేవుడు నీకు వందాలు తెలుస్తున్నాం ఇక అంశంలో ప్రవణతండి నీకు ఆశ్చర్యకారణాలు నీకు వెలుగును చూజుటకు ప్రభ నీకు బిడ్డలకు ప్రవణత కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభానతండి ఈ అవకాశంలో ప్రభావ ప్రత్యేక బిడ్డ ప్రభా మీరు మాట్లాడండి మీరు సహాయం చేయండి నాయన అంశాలన్నిటిలో ప్రభానతండి నీకు గొప్ప కార్యంలో ఆశ్చర్య క్రియలు జరిగించండి మహాగానుడు మహోన్నతుడు ప్రభ మా ప్రార్థనలు ఆలకించి దేవుడు నీకు వందలు తెలుస్తున్నాం అతని బిడ్డల విషయం ప్రభాకు మీరు ఎక్కడ అతని శస్ కార్యలు రతని ప్రభ విడుదల కార్యం అన్నింటినీ జరిగించి వాడవతండి నువ్వు మాట తప్పని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు సహాయం చేస్తున్నాం చేసినందుకు వదనాలు తెలిస్తున్నాం ప్రభా ఏ రాత్రి కాల సమయం ప్రభ బిడ్డలకు కావసిన స్వాస మీరు దయచేయండి కావసిన విడుదల మీద ఏసీ ప్రభా యొక్క కార్యం ప్రభు వారు కళ్ళారా చూసి సాక్ష్య విషులుగా నిలబెట్టాడు మీకు కృపలో జ్ఞాపకం చేసుకోవడం అని ప్రతి ఒక్క బిడ్డ జీవించమని ప్రభావాలు తెలుస్తూ ఏసీఏ శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ వాక్యం పెట్టుకొని నడవాలా మీకు కార్యం జరిగించండి గొప్పది అనుకుందా చేసినా అయ్యా నీళ్ళు అటు ఇటు తొలగడానికి వీలు చేసుకోవా స్థిరంగా ఉండాలి ఇసుకోవ ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని విడిచిపెట్టడానికి వీలు తీసుకోవ అయ్యా మాకు ఎన్ని నిందలు వచ్చినా మేము వాళ్ళకి జవాబు చేయడానికి వీలు లేదు మేము వివర్స్ అనడానికి వీలు తీసుకోవా తగ్గి బిడ్జ్తో మీరు మాకు దయచేయండి శాస్త్రాలు తీర్చండి తగ్గి బిల్లు ఏం తీసుకోవా రక్షణ వీలు తీసుకోవా అంతవరకు సహించాలా రక్షణ పొందాలిసుకోవా మీరు మాకు తా సాయం చేయండి కౌస్థలు తీర్చండి యోగొప్పని పొందలా చేసినాం దాన్ని చేయబడ్డ ప్రతి ఒక్క అంశం ఇసుకోవా నీ సేవికలు ఎక్కడెక్కడ విన్నర్ వేసుకోవా వాళ్ళ కౌర్షిడ్ దయచేసి కౌస్ అక్కర్లు తీర్చండి వాళ్ళు కూడా ఎక్కడ ఏం చెప్పాలో బయలుపరచండి ఇసుకోవా నిందల నుంచి అవమానం నుంచి ప్రతి సంవత్సరం నుంచి విడుదల చేయండి హాస్పిటల్లో పేషెంట్ పరచండి కౌస్టర్ డబ్బు మీరు సాయం చేయండి ట్రీట్మెంట్ మీరు దయచేయండి ఇసుకోవా హాస్పిటల్ పరిస్థితి ఇస్తుంటే మాకు తెలిసి ఇసుకోవా యోగొప్పని కొందలా చేస్తాం దండి ప్రతి ఒక్క భావ నుంచి ప్రతి ఒక్క సంవత్సరం నుంచి హాస్పిటల్ ఉన్న ప్రతి అవసరం నుంచి ప్రతి ఒక్క బిడ్డకు విడుదల మీద ఇచ్చేయండి గొప్పదేమని చేసినాం ముఖ్యంగా నీరామ రక్షణ పొందాలి స్వభావ నువ్వే స్వస్థపరిచ దేవుడు అని మీరే సాయం నేర్చేయండి దేవా గొప్పను పొందలా చేసినాం అదేవిధంగా దాసు బ్రదర్ కోసం ప్రార్చడం ఆ బ్రదర్ చేయని మీద ముట్టండి స్వస్థపరచండి అంటే ముఖ్యంగా నిస్సాక్షిగా జీవించాలా రక్షణ పొందాలా దేవా మీరే సాయం చేయండి యోగ గొప్పను పొందలా చేసాం దాన్ని నువ్వే అని నమ్ముకోవాలా మీరే కారం చేయించండి గొప్పదేమని పొందనా చేసాం వచ్చినప్పుడు ఒక దీన్ని శాసించండి నీ సేవల బలంగా తోడుకోండి కావకొలు తీర్చి సిద్ధపరచుకొని విడుదల దామని ఏసిన ప్రశ్న మన ప్రభు అయిన ఏసుకి సుక్కుపా నడిపింపు మేమందరికీ సదగల తోడైన మెయిన్ యూన్